పరీక్షలు అంటేనే అందరికీ భయం పరీక్ష మన భవిష్యత్తును తెలుస్తుంది ఈ పరీక్షల సవాళ్ళను ఎదుర్కోవటానికి విద్యార్థులు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసం మనోబలం సంకల్ప దీక్ష వీటన్నిటికీ పదును పెట్టే సమయమే పరీక్ష ఈ పరీక్షలు మనలోని ప్రతిభను నిరూపించుకునేందుకు ఒక అవకాశంగా భావించాలి పరీక్షల భయాన్ని పోగొట్టడం ఎలా అంశంపై ప్రొఫెసర్ హనుమంతు లజుపతిరాయ్ పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రసంగం ఇప్పుడు మనం వినబోతున్నాం విద్యార్థులందరూ కూడా ప్రధానంగా పదవ క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళకి ఇంకా పరీక్షలు నిర్వహించడం జరగలేదు వారు చాలా ఆందోళనకరంగా కూడా ఉంటారు ఎందుకంటే ఈ పరీక్షలు ఎప్పుడైపోతాయా అనేటటువంటి ఆతృత అందరికీ సహజంగానే ఉంటుంది తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ పదవ గారి తరగతి పరీక్షలు దాన్ని అధిగమించడం అనేటటువంటిది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అనేటటువంటిది ప్రతీ విద్యార్థి దశలో కూడా ఈ టెన్త్ క్లాస్ అనేటటువంటిది ఒక మలుపు రాయి ఒక మైలు రాయి అనేవి దాన్ని మనం చెప్పుకోవచ్చు దీనిని అధిగమించిన తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి కోర్సుల్లోకి విద్యార్థులు వెళ్తారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మంచి మార్కులు కూడా మనం ఎక్కువ మార్కులు కూడా మనం స్కోర్ చేయాలి అనేటటువంటిది ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి పర్సంటేజ్ రావాలి అనేటువంటి ఆలోచనలో తెలు చదివిస్తూ ఉన్నారు అయితే ఈ పరీక్షలు అంటే అందరికీ భయమే అసలు ఈ పరీక్ష అనే పదం అనే పదము మన భవిష్యత్తును తేల్చేదని మనం అర్థం అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో మనం మిగతా కోర్సులు చదవడానికి మిగతా అధ్యయనాలు చేయడానికి ఈ పదవ క్లాస్ అనేటటువంటిది ఒక పునాది లాంటిది తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఈ స్కోరింగ్ అనేటటువంటి యాటిట్యూడ్ ఇప్పుడు విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువ స్కోర్ నేను చేయాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక ఒక భయాన్ని కూడా కలిగిస్తుంది నేను అంత స్కోరు సాధించగలనా లేదా అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశంగా ఉంటుంది సో పరీక్షలు అంటేనే భయం కాబట్టి ఈ పరీక్షలు సవాళ్ళని ఎదుర్కోవడానికి విద్యార్థులు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి ఒక రకంగా విద్యార్థి ఎలా పరీక్ష అనేటటువంటిది ఎప్పుడైనా అది వస్తుంది ఆ పరీక్షను నేను ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించాలి మంచి మార్కులు సాధించాలి దానికి మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసం మనోబలం సంకల్ప దీక్ష ఇవన్నీ కూడా మనిషికి అవసరం ఏదైనా ఒక రంగంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని మీరు జీవితంలో పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇవన్నీ కూడా మనకు అవసరాలే మంచి మనోబలం ఉండాలి విశ్వాసం ఉండాలి అంటే మన శక్తి మీద మనకు ముందు విశ్వాసం ఉండాలి నేను బాగా చదవగలను బాగా పరీక్షలో రాయగలను బాగా మార్కులు తెచ్చుకోగలను అనేటటువంటి ఒక మనోబలం ఒక సంకల్ప దీక్ష ప్రతి విద్యార్థి కూడా అవసరం అయితే ఇలాంటి సంకల్ప దీక్షను విద్యార్థులు ఏర్పరచుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదేవిధంగా వాళ్ళు బోధించే టీచర్స్ కూడా మరి ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి బాధ్యతను కూడా వహించాలి విద్యార్థులందరూ మీరు ఎలా భావించాలంటే మనలోని ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ పరీక్షలు అనేటటువంటివి ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి పరీక్ష అంటే అదేదో పెద్ద అది దానిని మనం ఆనందంగా ఆస్వాదించాలి ఎందుకంటే సంవత్సరం అంతా నేను పరీక్షలు కోసం ప్రిపేర్ అయి ఉంటాను కాబట్టి విద్య ఆ విధంగా ఆలోచించాలి సో సంవత్సరం పాటు తాను చేసినటువంటి ప్రిపరేషన్ కానీ అధ్యయనాలు కానీ ఇవన్నీ కూడా మనలో ప్రతిభను నిరూపించుకోవడానికి ఆ ప్రతిభను బయటకు తీసి దాన్ని ఒక పరీక్ష పద్ధతిలో దాన్ని రాసి మన తాలూకా ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా మనందరం కూడా భావించ భావించవలసిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలంటే జ్ఞాపక శక్తి చాలా అవసరం అంటే విద్యార్థులకి కొంతమందికి ఫ్యాక్స్ అంత గ్రహాలు ఉంటారు కొంతమందికి ఒక ఐదు సార్లు పది సార్లు చదివితే గాని అది మైండ్లో అది ఆ సబ్జెక్ట్ మైండ్ కి ఎక్కనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకనే మనం ఏం చేయాలంటే మన జ్ఞాపక శక్తి మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఏ విద్యార్థులకైతే జ్ఞాపక శక్తి బాగా ఉంటుందో వాళ్ళ రీప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ అంటే ఏదైతే మైండ్లో ఎక్కువగా నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని పేపర్ మీద పెట్టేటటువంటి సౌలభ్యం వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఎందుకంటే అంశాలు త్వరితకిన వాళ్ళకి పరీక్ష రాస్తున్నప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి వాటిని సరైన పద్ధతిలో వాళ్ళు రాయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఈ జ్ఞాపక అనే దాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఈ అవకాశం ఉంది జ్ఞాపక వృద్ధి చేసుకోవాలి అనుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం కూడా మనం బాగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్స్ పరీక్షలు నేను చదువుకోవాలి అదే జాస్లో ఉండేటటువంటి విద్యార్థులకి ఆ జ్ఞాపక కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం విద్యార్థి ఏం చేయాలంటే జ్ఞాపక శక్తి బాగా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ లేదా అంతంత మాత్రంగా జ్ఞాపక నా జ్ఞాపక తక్కువగా ఉందని మీరు విద్యార్థులు భావించినప్పుడు మిగతా ఆరోగ్యాలు అంటే మీ మానసిక స్థితి కానీ దేహానికి శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య స్థితిలో కానీ అవి మనం వాటిని కూడా మనం క్రమబద్ధంగా మనం నిర్వహించుకుంటే మన జ్ఞాపక శక్తికి ఉపయోగపడతాయని సైకాలజిస్టులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు బాగా మార్కులు స్కోర్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే మీకు బాగా మార్కులు స్కోర్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఎప్పుడు ఉంటుంది విద్యా సంవత్సరం మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా మీరు మీ సబ్జెక్టులన్నీ చదువుకుంటున్నప్పుడు పరీక్ష సమయంలో విద్యార్థులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పని ఉండదు మరి ఎవరైతే ముందు నుంచి అంటే విద్యా సంవత్సరం మొదటి నుంచి అంటే జూన్ జూలై నుంచి మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైతే అక్కడి నుంచి ఆ సంవత్సరం పాటు ఏ రోజు పాఠాలు ఆ రోజు మనం చదువుకొని దానికి సంబంధించిన నోట్స్లు తయారు చేసుకొని ఆ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి సందేహాలు ఎప్పటికప్పుడు వాటిని నివృత్తి చేసుకుంటూ టీచర్స్ని కన్సల్ట్ చేస్తూ మరి ఎవరైతే క్రమబద్ధంగా అలాంటి అలవాట్లు ఏర్పాటు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరీక్షలు భయం ఉండదు ఏ పరిస్థితుల్లోనైనా పరీక్ష రాసేటటువంటి ధైర్యము ఆత్మస్థైర్యము వాళ్ళందరికీ కూడా అలాంటి విద్యార్థులందరికీ కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులందరికీ కూడా జ్ఞాపక శక్తి వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది భయం లేకుండా పరీక్ష రాసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ అయ్యో నాకు జ్ఞాపక లేదు నాకు పరీక్ష అంటే భయం వేస్తుంది మార్కులు అనేటటువంటి భయాలు వదిలిపెట్టండి అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి అయితే కొన్ని రకాలైనటువంటి చిట్కాలు మనం పాటించి ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో మన సంవత్సరం నుంచి ప్రతి లెసన్ కూడా బాగా చదువుకుంటే సంవత్సరం చివరి నాటికి పెద్ద పరీక్షలు వచ్చినప్పటికీ మీకు ఎటువంటి భయం లేకుండా మీరు పరీక్షలు రాసేటటువంటి అవకాశం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఎప్పుడైతే మనం సంవత్సరం అంతా చదువులో మనం అశ్రద్ధ చేస్తే పరీక్షల ముందు రాత్రి రాత్రి వాళ్ళు మనం సరైన నిద్ర లేకుండా చదవడం దీని మూలంగా ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై దాని ప్రభావం పడటం మరి అలాంటి సమస్యల వల్ల మన జ్ఞాపక శక్తి క్షీణించడం అనేటటువంటిది ఆందోళన ఎక్కువ అనేటటువంటిది ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా ఎంత ఏకాగ్రతతో మనం చదువుతున్నామనేది విద్యార్థులు గ్రహించాలి కొంతమంది అంటే నేను ఇవాళ పది గంటలు చదివాను లేదా ఇన్ని గంటలు చదివాను అని చెప్తూ ఉంటాను కానీ ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏకాగ్రత అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి మనం ఏదైనా ఒక పుస్తకాన్ని ఒక లెసన్ అధ్యయనం చేసేటప్పుడు చదివేటప్పుడు మీకు చుట్టుపక్కల వాతావరణం పరిస్థితులు ఎన్విరాన్మెంట్ కూడా అనుకూలంగా ఉండేటట్లు మీరు చూసుకోవాలి ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రతతో మీరు చదవగలిగినప్పుడు ఆ సబ్జెక్ట్ తొందరగా మైండ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దానికి నిక్షిప్త శక్తి అంటాం అంటే రిటెన్షన్ కెపాసిటీ అంటాం ఆ నిక్షిప్త శక్తి మైండ్లో చదివినంతా కూడా ఉండటానికి అవసరమైనప్పుడు మీరు దాని మెమరీ నుంచి బయటకు తీసి మీరు ఆయుస్ రూపంలో కానీ రాత రూపంలో రాత మూర్గంగా కానీ మీ తాలూకా ఆలోచనలు మీకు తెలిసిన సబ్జెక్టు చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఏకాగ్రత సో అది మీరు ఎన్షూర్ చేసుకోవాలి ఏకాగ్రత చదవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక గంట సబ్జెక్టు అంటే ఇక్కడ కొన్ని కష్టమైన సబ్జెక్టులు ఉంటాయి కొంతమందికి ఫిజిక్స్ కష్టంగా ఉంటుంది కొంతమందికి మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు సో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైనటువంటి సబ్జెక్టు కొంచెం కష్టం అని చదివేటప్పుడు కానీ దాన్ని అర్థం చేసుకునేటప్పుడు కానీ గ్రహించేటప్పుడు కానీ కొంత డిఫికల్టీ అంటాం కొంత అసౌకర్యాన్ని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఈ సబ్జెక్ట్ చదవడం ఇష్టం చదవాలనే అనేటటువంటి సబ్జెక్టులు కూడా కొంతమంది ఉంటారు అయితే ఏంటంటే ప్రతి సబ్జెక్టు మనం చదవలసిందే తప్పించుకునేట అవకాశం లేదు మరి ప్రతీ సబ్జెక్టులో కూడా మనం మంచి మార్కులతో పాస్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి కష్టమైన సబ్జెక్టు మనం ఎలా చదవాలో మీకు ఇప్పుడు చెప్తాను కష్టమైన సబ్జెక్టులు మీకు ఏవైతే అనుకుంటారు ప్రతి విద్యార్థి కూడా ఒక రెండో మూడో సబ్జెక్టులు కొంచెం కష్టంగా అనిపిస్తాయి కష్టమైన సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే పొద్దున్నే మార్నింగ్ అవర్స్లో చదవాలి అంటే మూడున్నర గంటలకి పొద్దున్న వెహికల్ జామునే లేచి మీరు సపోజ్ మీకు రెండు మూడు సబ్జెక్టులు కష్టంగా అనిపించింది అనుకోండి మూడున్నర నుంచి నాలుగు వరకు నాలుగున్నర వరకు ఒక గంట మాత్రమే చదవాలి ఆ సబ్జెక్టు ఫిజిక్స్ అనుకుందాం తర్వాత మీకు కెమిస్ట్రీ కష్టంగా అనిపించింది సో మూడున్నర నుంచి నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఒక గంట పాటు కెమిస్ట్రీ చదవాలి మీకు లెక్కలు కూడా కష్టం అనిపించింది సో నెక్స్ట్ వన్ అవర్ ఎందుకంటే మార్నింగ్ మనం స్కూల్ కు వెళ్ళిపోతాం కాబట్టి ఇంట్లో ఉండేటప్పుడు మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ చదవాలి కష్టమైన సబ్జెక్ట్స్ మనం చదివేటప్పుడు ఆ ఉన్నటువంటి పాయింట్స్ మన మైండ్ లో నిక్షిప్తం కావాలి బాగా నిక్షిప్తం కావాలి మెమరీలో బాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా ఒక గంట చెప్పున పొద్దున్న లేచి చదవాలి అంటే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి మీరు సిక్స్ థర్టీ 7 సెవెన్ వరకు కూడా వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ మాత్రమే ఏ సబ్జెక్ట్ అయినా కూడా వన్ అవర్ కన్నా మీరు ఎక్కువ చదవకూడదు మామూలు సమయాల్లో కూడా మీకు ఏదైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయో అంటే సపోజ్ సోషల్ నాకు ఈజీగా ఉందనుకుంటాను లేదా నేను చదివే రోజుల్లో నాకు తెలుగు చాలా ఈజీ అనిపించేది లేదా ఇంకో ఇంకొక సామాన్య శాస్త్రం అనే సబ్జెక్ట్ ఉండేది అది ఈజీ అనిపించేది ఈజీ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనకి అని మనకు అనిపిస్తాయో ఆ ఈజీ సబ్జెక్ట్స్ మీరు రిలాక్స్డ్గా చదువుకునేటటువంటి పరిస్థితి మీరు కల్పించుకోవాలి అంటే ఎప్పుడైనా మిగతా రోజు మిగతా సమయాల్లో మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ చదువుకోవాలి కష్టమైన సబ్జెక్ట్స్ని మాత్రం మార్నింగ్ అవర్స్లో మీరు అలాట్ టైం అలాట్ చేస్తే మాత్రం మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఎక్కువగా ఆ టైంలో మైండ్ మీకు కష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మైండ్ సబ్జెక్ట్ను బాగా రిసీవ్ చేసుకుని అది గుర్తుంచుకునే విధంగా మీకు మీకు సహాయపడుతుంది అందుకే మనం పూర్వం రోజుల్లో బ్రహ్మీ ముహూర్తం అనేవాళ్ళం అంటే ఆ టైంలో ఎవరైతే లేసి ఏ పని చేసినా గానీ అది సక్సెస్ఫుల్ అని మన పెద్దలు సో ఇక్కడ ఈ టైంలో మీరు దాన్ని చదువు కేటాయించుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ప్రయోజనం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి ఒక సబ్జెక్టు ఒక గంట మాత్రమే చదవాలి ఒకే సబ్జెక్టు మీరు కంటిన్యూస్ గా రెండు గంటలు మూడు గంటలు చదివారు అనుకోండి అది ఏమవుతుందంటే మీరు చదువుతారు నేను ఫిజిక్స్ మూడు గంటలు చదివాను ఈవేళ కానీ మీకు ఫస్ట్ అవర్ ఫిజిక్స్ ఫస్ట్ వన్ అవర్లో గంటలో మీరు ఏదైతే చదివారో అది మాత్రమే మీ మైండ్లో నిలబడుతుంది తర్వాత గంట తర్వాత గంటలో మీరు అదే సబ్జెక్ట్ అదే చదవడం కొనసాగిస్తే రిటెన్షన్ కెపాసిటీ సబ్జెక్టులు మీరు చదవడం అయితే క్వాంటిటీగా మీరు చెప్పుకోవచ్చు క్వాంటిటేటివ్గా నేను మూడు గంటలు చదివానని కానీ అందులో మీకు గుర్తుండేటటువంటి సబ్జెక్టు ఫస్ట్ అవర్లో మీరు ఏవైతే చదివారో ఏ అంశాలు చదివారో అవి మాత్రమే ఉంటాయి మిగతా రెండు గంటలు చదివింది దాంట్లో మీకు సెవెంటీ పర్సెంట్ ఇవాపరేట్ అయిపోతుంది అంటున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే రిటెన్షన్ ఉంటుంది అంటున్నారు అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి చాలా మంచి సమయాన్ని ఉదాయాన్నే మనం చదవాల్సిన సమయాన్ని మనం ప్రయోజనం లేకుండా మనం చదువుతున్నాము అని మనకి ఇక్కడ ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతరం కూడా ఈ మాటలన్నీ చెప్పిన సైకాలజిస్టులు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా సో మానసిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా మన జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకుంటూ ఏకాగ్రతను పెంపొందించుకుంటూ మరి ఒక సబ్జెక్ట్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి అనేట విషయాలే మీకు నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను అనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సబ్జెక్టులు మారుస్తూ చదవాలి అప్పుడు జ్ఞాపక శక్తి అంటే ఆ సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్టు కూడా మీరు మూడు గంటలు మూడు సబ్జెక్టులు మారుస్తూ చదివినప్పుడు మూడు సబ్జెక్టులు ఉన్నటువంటి అంశాలు కూడా మీ మైండ్లో నిక్షిప్తం బాగా అవడానికి తద్వారా మీరు పరీక్షలో సులభంగా మీరు ఆ పరీక్షలో మీ తాలూకా అంశాలు రాయడానికి అవకాశాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేయడం అనమాట అందుకనే కష్టమైన సబ్జెక్ట్స్ మీరు వే కుదామని చదవాలి ఇది మైండ్ మీద బాగా గుర్తుపెట్టుకోండి మనం బాధ్యతగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం చదివేటప్పుడు బాధ్యతగా ప్రిపేర్ అవ్వాలి ఏదో ఎగ్జామ్ కదా వెళ్తాను ఏదో రాసిస్తాను ఏదో పాస్ అయిపోతాను అలాంటి అనే లేకపోతే ఏదో రకంగా నేను పరీక్షలు రాసేయగలను అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు ఇవన్నీ కూడా నెగిటివ్ ఇమాజినేషన్ అంటాం నెగిటివ్ ఊహల్లోకి వెళ్ళకూడదు మనం అందుకనే మనం ప్రతి సబ్జెక్ట్ని కూడా బాధ్యతగా ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ను బాధ్యతగా ప్రిపేర్ అవ్వడం అర్థం ఏంటి అంటే ఇందాక నేను చెప్పాను విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి ప్రతి రోజు మనం క్లాస్కు వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయులు బోధించేటువంటి అంశాలన్నిటిలో కూడా చక్కగా మనం రాసుకుంటూ సందేహాలు తీర్చుకుంటూ కొత్త మెటీరియల్ సేకరించుకుంటూ ఎప్పటి విషయాలు అప్పుడు అధ్యయనం చేసి వాటిని మనం మన మైండ్ బాక్స్లో వాటిని పెట్టుకునేటటువంటి ఒక బాధ్యత వహించడం ఇది బాధ్యత ఎవరికి ఉంటుంది నేను బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి క్లాస్ ఫస్ట్ రావాలి జిల్లా ఫస్ట్ రావాలి స్టేట్ ఫస్ట్ రావాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్ ఏ విద్యార్థులైతే పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధమైనటువంటి ఎక్కువ మార్కులతో భయం లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక ప్రధానమైన భయం ఏంటంటే పేపర్ ఏదో కష్టంగా ఉంటుంది పేపర్ కఠినంగా ఉంటుంది అని ముందే ఊహించుకోకూడదు ముందే ఊహించుకోకూడదు మనం మీరు ఎలా ఊహించుకుంటారు రేపు పరీక్ష ఎలా వస్తుందో అనేది ఒక క్వశ్చన్ మార్క్ కావచ్చు బహుశా పరీక్ష ఈజీగా ఉంటే బాగుంటుందేమో లేదా పరీక్ష కష్టంగా వస్తే నేను రాయగలను ఇవి ముందే మీరు ఊహించుకోవటం వలన మీలో ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది కాబట్టి మీరు అలా ఊహించుకోవద్దు మీరు బాధ్యతాయుతంగా సంవత్సరం మొదటి నుంచి ప్రతి అంశం పట్ల మీరు ప్రిపేర్ అయినప్పుడు మీకు ఇటువంటి సమస్యలు ఏర్పడవు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే సరే మనకి కరోనా వలన కరోనా ఈ వైరస్ వలన పరీక్షలు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది వాయిదా పడ్డాయి ఆ ఒక రకంగా ఇది ఒక అవకాశంగా మీరు భావించవచ్చు ఇందాక చెప్పాను కష్టమైన సబ్జెక్ట్స్ విషయంలో ఇంకా ఎవరికైనా ఇప్పటికీ అలాంటి సమస్యలు ఏవైనా అయినా ఉన్నప్పుడు నేను చెప్పిన మెథడ్ ఇవాళ నుంచి ఫాలో అవ్వచ్చు మీరు అట్లీస్ట్ ఇవాళ నుంచి మీరు కూడా మనకి ఇంకా మూడు వారాలు నాలుగు వారాలు టైం ఉండొచ్చు ఎగ్జామినేషన్ సంబంధించి ఎనీవే ప్రభుత్వం దానికి తేదీలు కూడా ప్రకటించాలి ఇంకా మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి అంటే కొత్త మెథడ్లో అంటే ఇంతవరకు నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అవుతుంటే ఓకే ఒకవేళ అలా కాదు ఇంకో రకంగా మేము ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఈ విషయాలు తెలిసాయి కాబట్టి ఈ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఎలాగుంటుంది అని మీరు అనుకుంటే మాత్రం నేను చెప్పిన పద్ధతిలో కష్టమైన సబ్జెక్ట్స్ మార్నింగ్ అవసరం చదవండి మీకు తప్పనిసరిగా మంచి మార్కులు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ తర్వాత ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా భయం ఉంటుందో ఈ పరీక్షలు రాసేటప్పుడు మనకు ఒక్కోసారి విపరీతమైన భయం వలన కొంతమంది విద్యార్థులకి ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే ఈ భయం ఎక్కువ మనకు భయం కలిగినప్పుడు కొంతమందికి తలనొప్పి బాగా వచ్చేస్తుంది కొంతమందికి కడుపు వస్తుంది కొంతమందికి అకస్మాత్తుగా విరోచనాలు అవ్వటం వాటి బారిన పడవచ్చు కాబట్టి ఉపశమన మందులు ఏవైతే ఉంటాయో అవి ముందే మనం జాగ్రత్త చేసుకోవాలి ప్రధానంగా పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నమాట ఉపసమనం మందులు ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో పిల్లలకి సాధారణంగా పరీక్షల సమయంలో వచ్చినటువంటి గాబర భయము తొందర ఒత్తిడి వీటి తాత్కాలికంగా శరీరంలో కొంత ఆరోగ్యంలో మార్పు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో మీరు కూడా తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తల్లిదండ్రులు కూడా మీ ఆరోగ్య పరిస్థితిని గమనించాలి ఆ విధంగా చేసుకోవటం వలన మనం ఈ పరీక్షలు అనేవి భయం కలిగించేటటువంటి కొన్ని అసౌకర్యాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది మీకు ఎటువంటి అనారోగ్యం చేసినా విద్యార్థులు తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి మీరు ఎప్పుడు కూడా సందేహించొద్దు వెంటనే ఆ విషయాలు తల్లిదండ్రులకి తెలియజేయండి తల్లిదండ్రులు కూడా కంట కనిపెడుతూ ఉండాలి విద్యార్థులకు టెన్త్ క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ మానసిక స్థితి అలా ఉంది తర్వాత వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాలి ఇవన్నీ కూడా అటువైపు నుంచి తల్లిదండ్రుల వైపు నుంచి చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు కూడా ఇక్కడ మనం పాటిస్తే విద్యార్థులు మరింత ఆత్మబలంతో అంటే మరింత విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో తమ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వడానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని సందేహాలు ఉంటాయి ఇప్పటికీ ఇంకా మనకి ఇంకా మూడు నాలుగు వారాల టైము ఉందని నేను భావిస్తున్నాను ఎగ్జామినేషను ప్రారంభం కావడానికి ఇప్పటికీ కూడా మీకు ఏమైనా సందేహాలుగానే ఉంటే మీరు అనేక సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటారు కదా ఆయా సబ్జెక్ట్స్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ టీచర్స్ని మీరు ఫిజికల్గా కలవడానికి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాం కాబట్టి కరోనా వైరస్ వల్ల ఫోన్ చేసి విద్యా మీ టీచర్స్ని అడగడానికి సందేహించవద్దు ఈ విషయంలో టీచర్లు కూడా సహకరించాలి ఇప్పటికే మీ దగ్గర మీ టీచర్స్ తాలూకా ఫోన్ నెంబర్స్ కానీ ఉంటాయి వాడిని అడిగి మాస్టర్ నాకు ఈ సమస్య ఈ డౌట్ ఇలా ఉంది ఈ సందేహం ఎలా ఉంది దీన్ని ఎలా నేను దీన్ని బయట దీన్ని మీరు క్లారిఫికేషన్ నాకు కావాలి అని మీరు అడగడానికి కానీ లేదా మీ సహ విద్యార్థులతో మీకన్నా ఇంకా కాస్త బాగా చదువుకున్న విద్యార్థులని మీరు భావిస్తే వాళ్ళతో కూడా మీరు చర్చించి మీ సందేహాలు తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేయాలి అంతేగాని సందేహాలు సందేహాలుగానే ఉండిపోయి పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఎక్కువ సందేహాలతో మనం ఉన్నప్పుడు సాధారణంగా ఒక రకమైనటువంటి భయం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందేహాలన్నీ కూడా వీలైనంత నివృత్తి చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు ఎందుకని నేను చెప్పాను మీకు ఏ రోజు కా రోజు ప్రిపేర్ అయ్యేవాడికి సందేహాలు అనేవి అసలు రావు సరే మనం ఎగ్జామినేషన్ సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తయింది పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కొన్ని కారణాల వల్ల కొందరు విద్యార్థులు బాగా సమయాన్ని కేటాయించి చదవలేకపోయి ఉండవచ్చు అట్లాంటి విద్యార్థులకి ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచనలు సలహాలు కూడా చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందన్నమాట విద్యార్థులు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరీక్ష క్వశ్చన్ పేపరు మనం చదివిన తర్వాత ఆన్సర్స్ రాసేటప్పుడు పాటించవలసినటువంటి పద్ధతులలో ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఉంటుంది దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఒకటో ప్రశ్న రెండు ప్రశ్న మూడు ప్రశ్న అలాగా సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ సి ఇట్లాగా వారీగా ఆ క్వశ్చన్ నెంబర్లు కూడా మీకు లెఫ్ట్ సైడ్ మార్జిన్లో ఉంటాయి ఒకసారి ఏం జరిగిందంటే ఒక విద్యార్థి ఒక టెన్త్ క్లాస్ పరీక్షలో ఆయన పాపం పరీక్ష ఆన్సర్ కరెక్ట్గా బాగా రాశాడు బాగా రాసాడు కానీ ఆయనకి మార్కులు పడలేదు ఆయన ఛాలెంజ్ చేశాడు నాకు మార్కులు ఎక్కువ రావాలి నాకు ఎందుకు తక్కువ వచ్చాయి అని ఆయన దానికి ఛాలెంజ్ ప్రోజన్ ఉంది దానికి కొంత చలానా కడితే మీ పేపర్ తీసి మేము ఎదురుగా వాల్యుయేషన్ చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ వెసులుబాటు కూడా ఉంది అయితే అంత ధైర్యం ఉండాలి మనం బాగా రాసాము అని చెప్పుకోవడానికి అయితే తీరా పేపర్ చూసిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆన్సర్ బాగానే రాశాడు కానీ క్వశ్చన్ నెంబర్ తప్పేశాడు అంటే మీరు ఆన్సరు చూస్తే అది ఎనిమిదో ప్రశ్నకు ఆన్సర్ అయ్యింది క్వశ్చన్ నెంబర్ త్రీ మీరు ఇక్కడ నెంబర్ త్రీ అని వేశారు ఒక్కోసారి పరీక్ష పేపర్స్ వాల్యూ చేసేటప్పుడు అంత నిశ్చితంగా పరిశీలించకపోతే దురదృష్టవశాత్తు ఎగ్జామినర్స్ కొంతమంది దృష్టిలో ఆలోచించి వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు కానీ ఒక్కోసారి బై వావర్ ఇది మూడవ ప్రశ్నకు సమాధానం కదా కానీ ఎనిమిదవ ప్రశ్నకి సమాధానం రాశాడు సో ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ మ్యాథ్సింగ్ కావడం లేదు కాబట్టి దాన్ని ఆ మార్కులకు జీరో మార్క్స్ ఇస్తారు కానీ విద్యార్థి ఏమనుకుంటున్నాడు నాకు మంచి మార్కులు రావాలి అనుకుంటున్నాడు నేను బాగా రాశాను అని అనుకుంటున్నాడు కానీ అక్కడ చేసిన తప్పిదనం ఏంటి క్వశ్చన్ నెంబర్స్ రాంగ్ వేయటం వలన సో ఇట్లాంటి పరిస్థితులు మనం సృష్టించుకున్నాం అంటే మన అజాగ్రత్త వలన మనం పరీక్షలో తొందరగా పాటు వలన మనం సరైనటువంటి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఆ క్వశ్చన్ నెంబరు క్లియర్గా మనం పైన క్లియర్గా రాసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఆ విధమైనటువంటి ఒక సీరియల్ నెంబర్ ప్రకారం రాసినటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య రాదు అంటే క్వశ్చన్ పేపర్లో ఏ సీరియల్ ఉందో ఆ సీరియల్ ప్రకారం మీరు రాసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి సమస్యలు రావు కానీ కొంతమందికి సలహా చెప్తుంటాం మేమే చెప్తుంటాం మీకు ఈజీగా ఉన్న ప్రశ్నలు ముందు రాయండి కష్టంగా ఉన్న ప్రశ్నలు లాస్ట్లో రాయండి అంటాం ఇది కూడా కరెక్ట్ సాధారణంగా మనకి క్వశ్చన్స్ పేపర్లో బాగా చదివిన తెలిసినటువంటి ఆన్సర్స్ ముందు రాసేస్తే మీకు టైం మేనేజ్మెంట్ అంటే సమయ నిర్వహణ సులభం అవుతుంది ఎందుకంటే కష్టమైన ప్రశ్నలకు ముందు మీరు అటెండ్ చేశారనుకుంటే మీకు కష్టమైన ప్రశ్న మీరు భావించినప్పుడు దానికి ముందు ఆన్సర్ రాస్తే ఏమవుతుందంటే మైండ్ లోపల నుంచి పాయింట్స్ బయటికి రావడానికి అదే పేపర్ మీద ప్రజెంట్ చేయడానికి మీకు టైం పట్టేస్తుంది ఎందుకు అది స్లో రిటెన్షన్ అంటే ఆ పాయింట్స్ రిలీజింగ్లోనే మీకు లేట్గా అవి జ్ఞప్తిలోకి వస్తుంటాయి అన్నమాట అదే మీరు దానివల్ల ఏమవుతుందంటే టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది అందుకని మీరు బాగా తెలిసిన ఆన్సర్స్ ముందు రాసేయండి కష్టమైనటువంటి ఆన్సర్లు ఎవరు రాసుకోండి అక్కడ మీరు ఆలోచనలో పడి కొంత సమయం వృధా మీకు అక్కడ పడే మార్కులు పడతాయి ఎందుకంటే మీకు ఎట్లాగో కష్టమైన ప్రశ్న కాబట్టి ఎంతో కొంత ఆన్సర్ రాస్తారు కొన్ని మార్కులు పడతాయి కానీ బాగా తెలిసినటువంటి ఆన్సర్ని మీరు ముందు రాగిపోవటం వలన అది అది చివరిలో రాయాలనుకోవటం వలన చివరిలో మీకు సమయాభావం వలన సమయం సరిపోకపోవడం వలన ఆన్సర్ తెలిసినా రాయలేనటువంటి పరిస్థితి తద్వారా మార్కులు తక్కువగా పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ సలహా మీరు పాటించడం మంచిదే కానీ ఆ క్వశ్చన్ నెంబర్స్ రాసినప్పుడు సపోజ్ మీరు మూడో ప్రశ్న ముందు రాస్తారు మళ్ళీ అయితే తొమ్మిదో ప్రశ్న తర్వాత రాస్తారు మళ్ళీ ఒకటో ప్రశ్న రాస్తారు ఇట్లా రాసేటప్పుడు ఆ సీనియర్ నెంబర్స్ కూడా కరెక్ట్గా రాసేటట్టు ఏ ప్రశ్నకి ఏ క్వశ్చన్ నెంబర్ ఉన్నదనేది కూడా మీరు మర్చిపోవద్దు ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు భావించాలి సో ఈ విధమైనటువంటి ప్రణాళిక మనం వేసుకుంటూ ఉండాలి మనం పరీక్ష ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రెండు గంటలు ఏకదాటిగా మనం కూర్చొని చదవచ్చు ఎక్కడైనా ఒక సమయంలో అదే మూడు గంటలకు కదలకుండా చదవడం వలన కొంత ఒత్తిడి పెరుగుతుంది అది మంచి పని కాదు సో ఒక టూ అవర్స్ చదివిన తర్వాత మీరు ఆ చదివినటువంటి ప్రదేశాన్ని డీవియేట్ అవ్వాలి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి చెట్లు పచ్చని చెట్లు ఆ చెట్లు ఆ పచ్చదనం చూసినప్పుడు కళ్ళుకి మంచి విశ్రాంతి లభిస్తుంది ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోవాలి సో అలాగా ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు అలాగా ప్రకృతిలో విహరించి వచ్చి మళ్ళీ పుస్తకం పట్టుకొని మీ రూమ్లో మీరు చదువుకుంటే మీకు చాలా రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఉంటుంది రెండోది ఏంటంటే కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి మీ పరీక్షల పరీక్ష సమయాల్లో ఎక్కువ రాత్రి పగలు చదువుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి ఎక్కువ స్ట్రెయిన్ అవటం వలన వాటికి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తుండాలి దానికి ఏం చేయాలంటే చల్లని నీళ్లు తీసుకొని కళ్ళల్లో మీరు కనీసం ఒక పదిసార్లు అయినా కళ్ళల్లో వాటర్ కొట్టాలి అంటే కళ్ళు రేపలు తెరిసే నీళ్ళు కొట్టాలన్నమాట కళ్ళల్లో కొట్టాలి ఆ కళ్ళల్లోకి వాటర్ కొట్టినప్పుడు మీ కళ్ళు రిఫ్రెష్ అయిపోయి బ్రెయిన్ నెర్వ్స్ కూడా మళ్ళీ ఒకసారి యాక్టివేట్ అయిపోతాయి అంటే మీరు ఫస్ట్ టైం ఎంత చదివారు ఫస్ట్ టైం చదవడానికి ఉపక్రమించినప్పుడు మీరు ఎంత ఫ్రెష్గా మైండ్ ఉందో మళ్ళీ ఒక్కసారి అలాగా ఈ వాటర్ కళ్ళల్లో కొట్టడం వలన మొత్తం మళ్ళా బ్రెయిన్ అంతా యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఒత్తిడి అంతా తగ్గిపోయి మళ్ళీ మైండ్ ఫ్రెష్గా తయారాయి మళ్ళీ మీకు రెట్టింపు శక్తితో మీరు తిరిగి మళ్ళా చదువుకోవడానికి ఎటువంటి స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా చదివింది పూర్తిగా మైండ్లో విమర్చబడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు బాగా పాటించండి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం క్రియేట్ చేయగలం పిల్లలకి క్రియేట్ చేయగలిస్తే వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతంగా ఉండి పరీక్షలు బాగా రాయడానికి ఎటువంటి భయము లేకుండా ఉత్సాహభరితంగా పరీక్షలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయని మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి రాబోయే పరీక్షల్లో టెన్త్ క్లాస్ పరీక్షల్లో మీ అందరు కూడా విజయం సాధించాలని విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ విరమిస్తున్నాను ధన్యవాదాలు